మార్గం ద్వారా నువ్వు విరమించడం ద్వారా నువ్వు స్వరూప జ్ఞానంలో నిష్ఠ పొందడం అది జపం కాని తపం గాని సాధన గాని ధ్యానం కాని ఎట్సెట్రా ఎట్సెట్రా యోగ సాధనలు అన్ని చేస్తే నువ్వేం గుర్తించావు ప్రత్యేకాత్మని గుర్తించవు సమాధి నిష్ఠడమై ప్రత్యేకాత్మని గుర్తించావు ఈ ప్రత్యేకాత్మ వ్యవహార కాలంలోనూ ఉంది నీ మౌన కాలంలోనూ ఉంది నీ నిద్రాకాలంలోనూ ఉంది నీ జాగ్రత్త స్వప్న సుషుప్తులలో ఉంది సర్వకాలములందు ఈ ప్రత్యేకాత్మ ఉన్నది ఉండుట మాత్రమే కలిగినటువంటిది సత్యం జ్ఞానం ప్రకాశం చైతన్యం ఆనందం అనే లక్షణాలతో ఉన్నది అని గుర్తించాడు ఇది సంప్రజ్ఞాత సమాజం అంటే ఇలా గుర్తించి ఏం చేసాడు ఇప్పుడు ఇది యోగ మార్గం అనమాట ఇలా నిర్ణయం పొంది అక్కడ ఉన్నాడు ఆ ఉండటం ప్రారంభించగానే జ్ఞాన మార్గం అదల స్వరూప జ్ఞానంలో ఉండటం ప్రారంభించిన తర్వాతే జ్ఞాన మార్గం మొదలవుతుంది అంటే స్వరూప జ్ఞాన నిర్ణయం తెలియని వాడికి యోగ మార్గమే ఎందుకని ఏదో సాధన చేయాలి తెలుసుకోవడానికి ఏదో సాధన చేయాలి ఏదో ప్రయత్నం చేయాలి అక్షరాలు పుస్తకంలో కనపడలేదనుకోండి ఏం చేయాలి సులోచనాలు పెట్టుకోవాలి సులోచనలు పెట్టుకున్నా కనపడలేదనుకోండి భూతద్దం తెచ్చు చదవాలి అంటే ఈ సులోచనలు భూతద్దం ఎందుకు అవసరమయ్యా అక్కడ ఉన్న పుస్తకంలో ఉన్న అక్షరాలు ఏమైనా మారిపోయినాయా మారలేదు చూసేవాడు ఏమన్నా వాడు మారలేదు చూసేవాడికి చదవాలి అనే ఆకాంక్ష కలిగినప్పుడు అది కనపడనప్పుడు ఏమైంది మరొకదాని సహాయం అవసరమైంది అలాగే నీకు కర్మ మార్గం భక్తి మార్గం యోగ మార్గం అనే భూతదాల యొక్క సహాయం సులోచనముల యొక్క సహాయం అవసరమైంది ఎందుకని నీకు నీ జ్ఞానం తోచలేదు కాబట్టి అలా ఉండలేదు కాబట్టి అలా ఉండేవాడికి వాడు కైవలేము వాడి లక్ష్యం కైవర్లేము వాడి లక్ష్యం రహిత మార్గం వాడి లక్ష్యం పరం వాడి లక్ష్యం పరాత్పరం స్వరూపజ్ఞాన నిష్ఠుడైన వాడికి లక్ష్యమేమో పరము పరాత్పరం ఎవరైతే ఆ వ్యవహార అవచ్ఛిన్నంగా ఇంద్రియ అవచ్ఛిన్నంగా ఘటావచ్ఛిన్నంగా చైతన్యాన్ని అంటే ప్రతిబింబ సమానమైనటువంటి దాన్ని మాత్రమే గుర్తిస్తూ దానితో కలిసిపోతున్నాము వాళ్ళ కోసం ఏం చెప్పాం కర్మ మార్గం భక్తి మార్గం యోగ మార్గం ఎందుకని వీడి కిందకు దిగు వీడికి పైకి ఎక్కడం రావడంలా చూడండి పిల్లవాడిని మంచం మీద పడుకోబెడతారు తల్లు వాళ్ళు లేస్తాడు వీళ్ళు మంచం మీద ఉండబుద్ధి కాదు వాడి నానా కష్టాలు కూడా కిందకి దిగేస్తాడు దిగేసి కింద ఆడుకుంటూ ఉంటాడు వాడు ఇప్పుడు వాడికి మళ్ళీ పైకి ఎక్కాలనిపిస్తుంది ఆ మంచం ఎందుకంటే తల్లి అక్కడ ఉంది కదా ఎక్కలేడు వీడు అదే ఎత్తుగా ఉంటుంది వీడు ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం చేస్తాడు మళ్ళా పడిపోతుంటాడు ప్రయత్నం చేస్తాడు పడిపోతుంటాడు కింద మళ్ళా ఆడుకుంటున్నాడు మళ్ళా గుర్తొస్తుంది మళ్ళా పైకి మళ్ళా ప్రయత్నం చేస్తాడు మళ్ళా మళ్ళీ ఎంతసేపు ప్రయత్నించినా వాడికి పంచ అవదు ఎందుకని వాడికంటే అందనంత ఎత్తులో ఉంది అవచ్ఛిన్నమైనటువంటి జీవుడికి స్వరూప జ్ఞానం అందరంత ఎత్తులో ఉంది నువ్వు ఏ రకంగా అవచ్ఛిన్నమైనా సరే ఏ రకంగా అంటే ఏ రకంగా అయినా సరే ఏ పాత్ర చేతైనా సరే ఆఖరికి గురు శిష్యుడనే పాత్ర చేత సరే నువ్వు భిన్నమయ్యావంటే చిన్నమయ్యావంటే ఖిన్నం కాక తప్పదు దుఃఖం లభించక తప్పదు కాబట్టి నువ్వెప్పుడు ఎక్కడ ఉండాలి స్వరూపజ్ఞానిస్టులో ఉండాలి నీ లక్ష్యం ఏమై ఉండాలి పరము పరాత్పరమై ఉండాలి అసంప్రజ్ఞాత సమాధికి ఆవల సమాధి నిర్ణయానికి ఆవల ఉండాలి ఎప్పుడు కూడా అది నీ లక్ష్యం సమాధి నిర్ణయం నీ లక్ష్యం కాదు అది కూడా ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ అందుకని షడ్విధ సమాధి నిర్ణయాన్నే మనం కైవల్యం అని చెప్పలేదు సమాధి నిర్ణయం ద్వారా కైవల్యం షడ్యవేది సమాధులలో కూడా మళ్ళా మనం ఏం చేసాము సవికల్ప నిర్వికల్ప సవిచార నిర్విచార సబీజ నిర్బీజ ఈ సమాధి నిర్ణయాన్ని చెప్పాం మనం ఇవి జ్ఞానపరమైన పద్ధతి అనమాటది ఈ ఆరు సమాధులను జ్ఞానపరమైన నిర్ణయంగా చెప్తాం అదే యోగపరమైన నిర్ణయంలో కేవలం రెండే ఉన్నాయి ఏమిటవి సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత ఇంతవరకే అసంప్రజ్ఞాత సమాధి నిర్ణయం అయిన వాడికి మాత్రమే జ్ఞానపరమైనటువంటి సమాధి నిర్ణయం ఆరు రకాలు అంతర్బాహ్య భేదములతో ఉన్నటువంటి విధానాలన్నీ కూడా తెలియబడతాయి లేకపోతే సంప్రజ్ఞాత సమాధి నిర్ణయం వరకే ఉన్నవాడికి ఈ షడువిధ సమాధి నిర్ణయం జ్ఞానపరమైన నిర్ణయం రాదు అనమాట ఎందుకని నిర్బీజ సమాధి వరకు వస్తే గాని నీకు ఎరుక బయలు సంగతి తెలియదు ఈ ఎరుకా బయలు సంగతి తెలియాలి అంటే కనీసం నిర్బీజ సమాధి అనే అర్హత పొందాలి అది అధికారిత్వం అంటే వీడికి నిర్ణయం సానుభవంలో తెలిసి ఉండాలి అంటే ఏం దాటేసి ఉండాలి వీడు సవికల్ప నిర్వికల్ప సమాధులు దాటేసి ఉండాలి సవిచార నిర్విచార సమాధులు దాటేసి ఉండాలి సబీజ నిర్బీజ సమాధులు దాటేసిన ఉండాలి వీడికి మాత్రమే ఈ ఉత్తపట్ట బయలు ఏమీ లేదనే ద్వాదశాక్షర మంత్రం పనిచేస్తుంది అయితే ఏంటి ఇప్పుడు రాగానే వాడికి ఇవేమీ చెప్పకుండా స్ట్రైట్ ద్వాదశాక్షరి షోడసాక్షరి పంచదశాక్షరి త్రయం బోధించేశాం వాడికి ఏం తెలీదు వాడికి ఏది మట్టివో తెలీదు ఏది బంగారమో తెలియదు లేదు ఏది మనసో తెలీదు ఏది ఆత్మో తెలీదు